ఏరు ఏరు నీ పుట్నెల్లు ఏవూరమ్మా పడమటి కొండ నా పుట్నెల్లు పాపల్లారా ఏరు ఏరు నీ అత్తిల్లు ఏవూరమ్మా కూరుకు సుంద్రం నా అత్తిల్లు పాపల్లారా ఏరు ఏరు పిల్ల పాప ఏరి ఏరమ్మా పంట పైరే పిల్ల పాప పాపల్లారా ఏరు ఏరు ఆసి పాసి ఏది పారే నీరే ఆస్తి పాస్తి పాపల్లార ఏరు ఏరు నీముగుడు ఏడి ఏడమ్మ ఆకాశానికి అధికారి నామగుడే పాప